కోరినీ ఈవికి దొడ్డ లేదు ధారుణిలో నీ సరిదాతలు వేరి ఉత్నపాదుని కొడుకొగి నుతియించుటెంత బతితో నీవిచ్చు ధృవపట్టమెంత హత్తి పిలువ వచ్చిన ఎక్రూరు పని సత్తుగా నీ రూపుచూపి చనవిచ్చుటెంత ఒట్టి అంబరీషుడున్న ఉపవాసమది ఎంత అట్టే చక్రము చక్రమురక్షగా నంపుటెంత గుట్టున కాముకులైన గోపికలు కూడుటెంత నెట్టన నిహపరాలు నీవిచ్చుటెంత తలచిగుహుడు ఓడదాటించిన మాత్రమేంత తులభాన నిండు కృపచూచుటెంత బలిమిశ్రీవెంకటేశ పరుషులకా నీకెంత వలసినట్టు నీవిచ్చు వరములివి ఎంత